ం శ్రీగ్రుభ్యో నమ హరి గణానావామహే కవి కవీనాపశ్రవస్తం జ్యేష్టరాజం బ్రహ్మణస్పత ఆనశాధి సశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురుపరంపరా సమాతుం నక్నోషి మయు స్థిరా అభ్యాసయోగేన తమిాప్తునంజయ మనం ఈ శ్లోకం మొదలుపెట్టినాము ధనం చేయాల అంటే ధనమును జయించిన వాడు జయించడం అంటే సంపాదించడం అని అర్థం జయించడం అంటే వెళ్ళి సో ధనమును సంపాదించేదంటే ఏ ధనాన్ని మనం అనుకున్నాం సాధనా రూపమైన సంపాదించిన వాడు అటువంటి వాడుచున్నా పైన చెప్పిన విధంగా అంటే ఎనిమిదో శ్లోకం అని చెప్పిన విధంగా మనస్సు బుద్ధి రెండు రెండింటికి కలిపి ఇప్పుడు చిత్తం ఉండేది మనస్సును నా ఎందు లగ్నం చేయము బుద్ధిని నా ఎందుకు ప్రవేశపెట్టము మనస్సు బుద్ధి మనస్సేమో సూపర్ఫిషియల్ మూమెంట్ బుద్ధి దానికి మూలంలో ఉండే సంస్కార ఈ రెండు కూడా ఈశ్వర అర్పణము చేయవలెను అంటే రెండింటి యొక్క ఫోకస్ ఈశ్వరుడు కావాలి అని మనం చూసి అది ఎంత తేలిక కాదు చిత్తము అంటే ఈ మనస్సు బుద్ధి వీటి యొక్క సమాహారము అంటే అంతఃకరణము ఈ అంతఃకరణమును ఏకాగ్రము చేయుత సమాధాత సమాధానము అంటే ఏకాగ్రము చేయుత సమాధి సమాధానము అనే పదాలు ఉంటాయి సమాధి అనేది యోగ సమాధి లేదు చిత్తముద్ది అంటే చిత్తము ప్రధానముగా తనది య యోగ సమాధి చిత్ ప్రధానమైనది వేదాంతుల సమాధి ఇక్కడ చిత్కే ప్రాముఖ్యం తప్ప చిత్తమునకు ప్రాముఖ్యం తక్కువ చిత్తము కూడా కవర్ చేస్తాం తప్ప బట్ ద ఫోకస్ ఈజ్ అన్ చిత్ కాబట్టి చిత్తమును సమాధానము చేయుట అంటే చిత్తము ఆ చైతన్యమునందు ఆ ఎరుక యందు విలీనము చేయుట దీంట్లో మీరు ఫ్యూ ఆస్పెక్ట్స్ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించ దగ్గరి సాధకులు చిత్తములు మషన్ చేసేసుకోవాలి కంట్రోల్లో పెట్టేయాలి అనేది దాన్ని కంట్రోల్ ఇష్యూ అంటారు కంట్రోల్ ఇష్యూ మీరు దేన్నైనా కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తే దాని దుఃఖంసైన ఇష్యూ పిల్లి ఏ కూర్చో అని మీరు చెప్పారు కొన్ని కూర్చోదు అదే పోతుంది దెన్ యూ విల్ ఫీల్ బ్యాడ్ అబౌటెట్ కుక్క ఓసారి బండి విసిరితే అది ఏదో రెండు నోటితో కరిచి పట్టుకొస్తుంది ఇది చాలా మనం చెప్పిన మాట వింటో దాన్ని మీరు సంతోషిస్తారు రెండోసారి విసిరితే కొట్టుకొస్తుంది మూడోసారి మీరు విసిరేప్పుడు ఇంకేదో అర్థపడితే ఇది పట్టుకురాడ వాళ్ళకి అడ్గవుతుంది సార్ యూ వాంట్ టు కంట్రోల్ ఎనీథింగ్ ఇట్ వికమ్స్ అయిన ఇష్యూ ఇంట్లో పిల్లల్ని మీరు కంట్రోల్ చేద్దామని ట్రై చేసుకుంటే ఇట్ బిక్యూ ఇంకా మనస్సు దగ్గరికి వచ్చి నేను కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తే ఇది రికల్సే ఇష్యూ కాన్క్లీట్గా పడిపోతాను ఘర్షణలో పడిపోతాను కాబట్టి కంట్రోల్ ఇష్యూ అని కాకుండా మనస్సును చిన్నపిల్లవాడిని లాలించినట్టుగా ప్రేమతో మనం ట్రీట్ చేస్తే అది మనకి వశంగా ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసేసి దాన్ని నెత్తి మీద మొత్తేసి నేను దాన్ని స్వాధీనం చేసేసుకుంటాను అంటే అది ఒక రకమైన అహంకార ప్రముక్తి అవుతుంది అది వర్కౌట్ కాదు అది ముందుకేసేస్తుంది చిత్తం కాబట్టి చిత్తమును కంట్రోల్ చేయుట అనేది అది హఠయోగ ప్రక్రియ విచ్ ఈజ్ నాట్ వెరీ డిజైరబుల్ చిత్తమును కొంచెం ఒక పరుగు దాని చెంచలత్వం తగ్గితే హఠయోగ ప్రక్రియ ద్వారా ఆసనము ప్రాణాయామము వీటి ద్వారా ప్రత్యాహారములను కూడా చేస్తారు వీటి ఉపయోగపడతాయి వీటి ద్వారా దాని చెంచలత కొంతవరకు తగ్గితే సరిపడుతుంది మీకు ఒక మాట చెప్తున్నా మన సంసారంలో పూర్తిగా దిగబడిపోయి మనస్సు కంప్లీట్గా విక్షిప్తమైన వాడికి ఏ మెథడు వర్క్అవుట్ కాదు అలాంటి పరిస్థితుల్లో ఏ సమాధానం నువ్వు ఏం అలా సంసారంలో పడిపోతూ ఉండాలి ఎంతో కొంత ఉపసంహారం చేసుకుని సాధనా మార్గంలో ఏ కొద్దిపాటైనా ప్రదేశం ఉన్నప్పుడు ఈ మాటలన్నిటికీ ఒక విలువ వస్తుంది సో చిత్తమును కంట్రోల్ చేయటంలో ఒక అదొక విషయం ఉంది తర్వాత చిత్తమును కంట్రోల్ ఈ చిత్త సమాధానము అన్న దాంట్లో చిత్ సమాధానము వర్సెస్ చిత్త సమాధానము దాంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది ఎక్స్క్లూజివిటీ వర్సెస్ ఇంక్లూజివిటీ అని ఇప్పుడు మీరు ఎవరో చెప్తారు ఏమని మీ మనస్సులో ఇది సంకల్పము తప్ప ఇంకే సంకల్పము రాకూడదు అని చెప్తాను నేను పూర్తి స్వామిజీ ఒక అసలు చెప్పాను అంటే ఈ ఎక్స్క్లూడ్ చేయటంలో ఉండే దోషము ఇబ్బంది హైలైట్ చేయడం కోసం ఒక అసలు ఓ మహాత్ముడు నా దగ్గర మంత్రం ఉంది ఈ మంత్రాన్ని తెలిపిస్తే మీరు ఏది తలుచుకుంటే అది అయిపోతుంది అని అనేప్పటికీ మొత్తం అది ఇట్ ఈజ్ లైక్ వైల్డ్ ఫైర్ ఆ వార్త స్ప్రెడ్ అవుతుంది వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ కోసం చూస్తూ ఉంటాం సో అది ఆ ఊరు రాజుగారికి ఆ వార్త చెప్పి తెలిసింది ఆ రాజుగారికి శత్రురాజుతో ఏదో ఇష్యూ ఉంది అందుకోసం ఈ మంత్రజపన చేసేసి శత్రురాజుపై విజయాన్ని సాధించాలని ఏదో ఉన్నాయని సమస్య ఏదో ఉంది వాట్ దీన్ని వెంటనే పిలిపించాడు మంత్రులతో చెప్పి ఈ మహాత్ముడిని అంతఃస్పరంగా పిలిపించాడు ఈ మహాత్ముడు అన్నాడు ఎస్ మహారాజా ఎస్ నేను మంత్రం వేస్తాను మీరు ఏది తలుచుకుంటే అది అయిపోతుంది ఆ మంత్రాన్ని చూపిస్తే అని మహారాజుకి తోటి ఇలాంటిది మీరు సామాన్యుల దగ్గర ఎన్ని వేషాలు అవుతుంది కానీ మహారాజుల దగ్గర వేషం వేస్తే అది వర్కౌట్ కలిపితే తల తీసేస్తాడు ఇంకా మళ్ళీ నథింగ్ లెస్ దాన్ బిహేవింగ్ మహారాజ్ అంటే ఎలా ఉంటుంది సో అప్పుడు ఈయన దానికి ఈ నోట్స్ దాంట్లో ఉండే డేంజర్స్ తనకి తెలుసు మహారాజా మంత్రం ఇచ్చాడు చెప్పాడు ఈ మంత్రాన్ని మీరు జపం చేసేప్పుడు మీ మనస్సులో కోతి ఆలోచన రాకుండా చూసుకోండి అని చెప్పేసి తెలిపారు దక్షిణ అదివాసం కళ్ళేశాడు మీరు అంతమతి ఆ ఆ మంత్రం జాగ్రత్త పడితే ఈ మంత్రం మీకు జీవిత సిద్ధి మీకు దొరికేస్తుంది మూడో రోజులల్లా మీకు సిద్ధి వచ్చేస్తుంది ఎటొచ్చి చిన్న షతతో ఇది కొంచెం మీరు మనసులో పెట్టుకుని పాటించండి కోటి ఆ వృక్షం అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన దక్షిణ దీక్ష ఆయన ఆయన ఆయన మహారాజు స్నానం చేసి చక్కగా ప్రపంచాన్ని కట్టుకుని దేవుడి ముందు కూర్చున్నాడు కూర్చొని మంత్ర చెప్పండి మొదలు పెడితే మొట్టమొదటి కోతి ఆలోచనే వచ్చింది ఏ ఎందుకు వచ్చింది కోతి ఆలోచన రాకూడదు అనుకున్నాడు కాబట్టి అదే వచ్చింది మామూలుగా అలాంటి కండిషన్ పెట్టకపోతే మీరు పోతి అలా చూస్తారు మీరు అసలు కోతి రాదే రాకపోవచ్చు ఒకవేళ పోలేదు ఎక్కడ అక్కడ తిరుగుతుందో చూస్తూ ఉన్నా ఆ వాసన బట్టి వచ్చింది అనుకున్నా అలా వచ్చిలా పోతుంది కానీ ఇప్పుడు ఆ రాజుగారికి ధ్యానం చేస్తూ ఉంటే మంత్రాన్ని ఈ కోతులు ఒక కోటి కాదు అలాగే గుంపులు గుంపులు కింద తర్వాత ఆఫ్రికా కోతులు ఆస్ట్రేలియా కోతులు సో మిడిల్ ఈస్ట్ కోతులు అమెరికాలో కోతులు ఉష్ణ మండలంలోని కోతులు శీతల మండలంలోని కోతులు ఒక్కరు అన్ని కోతులు వస్తుంది సో ఆయన మూడు రోజులు అయ్యేప్పటికీ ఈ గేబిట అలా ఉంటుంది ఎక్స్క్లూడ్ చేయటం అంటే అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఆలోచన మీరు గమనించండి ఏదైనా ఒక మంత్రం ఇచ్చి ఈ మంత్రమే జపం చేయి మనస్సు దీని మీదకి దాని మీదకి వెళ్ళకూడదు అని చెప్పారు అది ఇట్ నెవర్ వర్క్స్ పైగా వాడు కాన్ఫ్లెక్ట్లో పడిపోతారు కావని నాకే అవుతుండేలాగా నాకు సంసారంలో ఏది కలిసి రాలేదు డబ్బు సంపాదిస్తా ఉంటే అది కలిసి రాలేదు భోగాలు కలిసి రాలేదు ప్రమోషన్లు రాలేదు ఆఖరికి మంత్రం కూడా మనకి రావటం లేదు అనే నిరుత్సాహంలో పడిపోతాయి కాన్ఫ్ల్యూస్ట్లో పడిపోతాయి కాబట్టి చిత్త సమాధానము ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎక్స్క్లూడింగ్ థింగ్స్ మనసులో ఎది రాకూడదు అది రాకూడదు ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎక్స్క్లూడింగ్ ఎలెక్ థింగ్ ఇట్ ఈజ్ అబౌట్ ఇన్లూ ఇన్క్లూషన్ మీరు ఈ చిత్రంలోకి ఏది రాకూడదు అని అది ఎక్స్క్లూషన్ అవుతుంది అలా కాదు యూఆర్ జస్ట్ అవేర్ ఆఫ్ ది మైండ్ బి అవేర్ ఆఫ్ ది మైండ్ మైండ్లో ఏది ఉంటే అది మీకు తెలుస్తూ ఉంటుంది అంటే నీ వాచ్ మైండ్ మైండ్లోకి ఇది రాకూడదు అది రాకూడదు అనే కండిషన్స్ ఏం వాచ్ ది మైండ్ మళ్ళీ జస్ట్ వాచ్ ది మైండ్ అప్పుడు సపోజ్ మైండ్లోకి కోతి ఆలోచన వచ్చిందనుకోండి ఆల్ రైట్ you don't have any particular opposition to that meeremi pani kattukune invite cheyaru pote aalochana pote sankalpam alanthaka roshni vachinappudu danni tooseesi prayatnam kuda meeru cheyaru you watch it okay pote aalochana vachindi you watch it ee ne untaante inclusive approach ee approach lo వీర్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు కమాండ్ ఆర్ కంట్రోల్ డిమాండ్ యు ఆర్ నాట్ ట్రైన్ టు ఎక్స్క్లూడ్ ఎనీథింగ్ యు అర్ ఓన్లీ అబ్జర్వ్లింగ్ అబ్జర్వర్ అంటారు అబ్జర్వర్ స్టేటస్ అబ్జర్వర్ ఇన్వాల్వ్ అవ్వడు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడండి ఈవెన్ లోకంలో కూడా ఎలక్షన్స్ లో అవుతున్నప్పుడు అబ్జర్వర్ని పెడతారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అబ్జర్వర్ని పెడతారు వాడు అబ్జర్వర్ అలా వెళ్ళి చూస్తూ ఉంటాడు అన్నీ చూసుకుంటాడు అడిగాడు చూసుకుని చిన్న డైరీలో ఉంటుంది దాంట్లో ఏదో రాష్ట్రంలో వెళ్ళే డైరీ జరిగి పెట్టుకుంటాడు వాడు ఎవరిని అడగడు వీళ్ళు దొంగ వేయిస్తున్నారు అనుకోండి అతని నుంచి చేపట్టుకుని దొంగ వేయడానికి వీలు లేదని అడ్డుపడ్డాడు చేస్తారు రాష్ట్రంలో తర్వాత రిపోర్ట్ ఇస్తారు వీళ్ళు దొంగ ఓట్లు వేయించారు రిపోర్ట్ ఇస్తారు వాళ్ళ ఎలక్షన్ క్యాన్సిల్ చేస్తారు మళ్ళీ రీపోజింగ్ పెడతారు అబ్జర్వర్ స్టేటస్ అబ్జర్వర్ అలాగే యునైటెడ్ నేషన్స్ అబ్జర్వర్స్ అని ఉంటారు వాళ్ళు ఇన్వాల్వ్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చి తుపాకుంటూ ఉంటే పేద ఉంటే వాచ్ చేస్తారు ఎవరు మొదలుపెట్టారు ఈ స్కర్మిష్ అంటే ఈ జన ఎబరాట ఈ యుద్ధం ఎవరు మొదలుపెట్టారు అది పోటీ అబ్జర్వర్ స్టేటస్ మీకు బాగా తెలుసు అబ్జర్వర్ అనే మాట బీలై మనస్సునే అలా అబ్జర్వ్ చేస్తారు అటువంటి ప్రాసెస్ ద్వారా మీరు మనస్సుని దాన్ని దాన్ని శుద్ధమైన సంస్కారంలో గలదిగా అది ఈశ్వరుడి సంకల్పించేదిగా మీరు చేయగలుగుతారు ఆ పద్ధతిని మనం పాటించాల్సి ఉంటుంది ఈ విధంగా మనస్సు యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకుని మనస్సుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మనస్సుని ఈశ్వరార్పణము చేయుట అంటే మయేవ మన ఆధత్వ ముద్ధిని వేసే ఆ స్థితికి మీరు తీసుకురావాలన్నా అది గొప్ప సాధన సపోజ్ అది మీరు చేయుటకు సమర్థులు కాలేదనుకో సమాధాతము నా శక్నోషి అది మీరు చేయలేకపోతున్నారు అందరూ చేయలేరు ఎందుకంటే సంసారంలో పడుతుంటారు సెల్ ఫోన్లు పెట్టుకుని ఒకటి రెండు మూడు సెల్ ఫోన్లు పెట్టుకుని సంసారంలో గిలగిలలాడుతూ ఉంటారు మనస్సుని యకాగ్రం చేయలేరు సెల్ ఫోన్లు అన్నది ఉంటే వన్ పాయింట్ అలాగే సంసార విషయాల్లో తలమూతలు అయిపోతూ ఉంటారు దేని మీద ఫోకస్ చేయలేరు సంసారం అంటే ఉంటుంది కాబట్టి ఈ సలహా మా ఏ మమన ఆ ధత్స్వ మరి బుద్ధిని నీవేసేయా అని వర్క్ అవుతుంటావు ఇప్పుడు నువ్వు ఈ సంసారానికి చెందినవాడు తలయ్యా నువ్వు ఈశ్వరునికి చెందినవాడము అంటే అది ఈ మాట మీరు ఎవరికి చెప్తారు ఎవళ్ళు పెట్టారు దీన్ని ఎవరు దీన్ని స్వీకరించగలుగుతారు ఎంత వివేకం ఉండాలి నేను సంసారానికి చెందినవాడు తాను ఈశ్వరునికి చెందినవాడము అవును కదా అని అనుకోగలిగేదంటే వాడు ఎంత లోతైన వివేకం కలవాడని మీరు ఆలోచించండి అదంత తేలికే కాదు కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అట్లా చిత్తం సమాధాతం నశక్తి మోక్షి ఒకవేళ ఏదైనా కొంచెం ప్రయత్నం చేసి ఆ చిత్తాన్ని మీరు ఏకాగ్రత చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది జారిపోతూ ఉంటుంది అది స్థిరంగా నిలబడటం లేదు వయస్థిరం నశప్తున్నావు స్థిరం చేయటకు నేను సమర్థుడు కాచో ఇప్పుడు ఏం చేయాలి అభ్యాసయోగంతో నీవు ఆ చిత్తమును శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయవలసింది అని సలహా చెప్తున్నాడు విడిచిపెట్టేయకు చెత్తం చెప్పిన మాట వినడం అని దాన్ని నీవు విడిచిపెట్టేయకు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఆ ఎక్స్క్లూజివిటీ ట్రై చేయడం మానేసి చక్కగా ఇంక్లూజివ్గా పెట్టుకుని బిఏ వే అనే వాచ్ఫుల్గా ఉంటూ ఉంటే వాచ్ వాచ్ఫుల్గా ఉండాలి చిత్రాన్ని వాచ్ చేస్తూ ఉన్నాను ఉన్నట్లయితే ఆ అభ్యాసం యొక్క బలం చేత ఆ చిత్రాన్ని వశం చేసుకోగలుగుతాము అని చెప్తున్నాడు ఇప్పుడు ఒక దగ్గర ఒక ఎద్దు ఆ ఎద్దును అమ్మేసాడు ఎవరో ఒక ఇంకో రైతుకు అమ్మేశాడు అమ్మేస్తే ఆ రైతు దాన్ని డబ్బులు ట్రై చేసేసి ఆ రైతు ఒక పచ్చిక బయలులో మేపడానికి దాన్ని వీదిలిపెట్టాడు వీదిలిపెడితే ఈ ఎద్దు ఏం మళ్ళీ జరిగే కాబట్టి నడిచి మళ్ళీ వీడి దగ్గరికి వచ్చేసింది ఈ అమ్మేసిన వాడి దగ్గరికి వచ్చేసింది వచ్చినప్పుడు వీడేం చేయాలి వీడు కనుక సత్యబుద్ధి ఏం చేయాలి మళ్ళీ జాగ్రత్తగా దాన్ని తాడు పట్టుకుని దాని కొలుపు పట్టుకుని దాన్ని నడిపించి తీసుకెళ్లి ఎవడు కొనుక్కున్నాడో వాడికి అప్పచెప్పేసి రావాలి అది న్యాయం న్యాయం బుద్ధి గలవాడు అలా చేయాలి వీడేం చేశాడు ఆ పొల్లే వచ్చేసింది కదా నేనేం తీసుకొచ్చాను నేను తీసుకురాలో దాని అంటే వచ్చేసింది అని అది లోపల పెట్టేసుకున్నాడు అలా చేసాడు అనుకోండి అలా చేస్తే వాడు వాడి యొక్క బుద్ధి సత్యబుద్ధి కావాలి అదేవిధంగా మీరు మనస్సుని ఈశ్వరునికి ఈశ్వరుని ఎందుకు నిలుపుతారు మయేమో మన ఆధ కానీ ఆ మనస్సు అది అలవాటు ప్రకారంగా ఈశ్వరుని నిలబెట్టి మళ్ళీ సంసారంలోకి వచ్చేస్తుంది అప్పుడు మీరు కనుక న్యాయబుద్ధి గలవారైతే ఏం చేయాలి మళ్ళీ ఆ మనస్సును తీసుకెళ్ళి ఈశ్వరునికి అప్రీయాలి ఆ ఎద్దును తీసుకెళ్ళి మళ్ళీ ఆ కొనుకున్నవాడికి ఇచ్చినట్టుగా మళ్ళీ మనస్సును తీసుకుని ఈశ్వరుని అప్పుడే చేయాలి మీరు అలా కాకుండా మళ్ళీ తర్వాత ఇవ్వడం కగానే ఉంది ఇప్పుడే కదా వచ్చింది రేపు పొద్దున్న అప్పటి పథలే అని నేను తీసుకున్న సంసారంలో మీకు తెలియదు అనుకోండి అంటే అర్థం ఏంటి మీలో ఆ ఇమాందారీ లేదన్నమాట ఇమాందారీ అంట అంటే ఆ కమిట్మెంట్ లేదనమాట కాబట్టి అలాంటి పొరపాటు చేయకూడదు అభ్యాసం ఏమిటి మీరేం చేయాలి మళ్ళీ ఆ మనస్సును తీసుకువెళ్ళి ఈశ్వరునిపై నిలుపోలేదు అలా ఎన్నిసార్లు చేయాలి ఎన్నిసార్లు మనస్సు ఈశ్వరు నుంచి దూరంగా సంసారంలోకి వెళ్ళిపోతుందో అన్నిసార్లు మీరు మనస్సుని ఈశ్వరునిపై నిలుపోలేదు దీని మీద వర్క్ చేయాల్సి మీరు స్లోగా ఉపసంహార ప్రక్రియని ఆచరించడం ప్రారంభించాలి ఏమైనా ఉపసంహారం చేయాలి ఈ ఉపసంహారం అనేది సెల్ ఫోన్తో ప్రారంభమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హివప్ సెల్ ఫోన్ సపోజ్ మీరు సెల్ ఫోన్లు యు హోటు గివప్ అనే మాటకి అదెలా కుదుర్తుందండి చాలా పనులుంటాయి కదా అని మీరు అన్నారనుకోండి అంటే ఈ రకమైన చిత్త సమాధానానికి మీకు యోగ్యత లేదు అని మీరు సంసారంలో పూర్తిగా చిక్కిపోయి ఉన్నారు మీరు సెల్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేరు అంటే మీరు చిత్త సమాధానానికి యోగ్యత లేనివారు అని అర్థం నేను కొంచెం మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను బాగా చిక్కుకుపోయి ఉన్నారు మీకు అసంగతి తెలియదు యూ డోంట్ నో దాట్ చేపలు వలలో చిక్కుంటాయి వల వేస్తాడు వాడు ఇలా పొడుగ్గా వేస్తాడు వల వల ఎక్కడ వేస్తాడంటే ప్రవాహం ఉన్న చోట వేస్తాడు కదలిక లేని చోట వెయ్యాడు నదిలో కదలిక లేకుండా స్థిరంగా నీటి ఉంటుందో అనమాట అక్కడ వెయ్యాడు వల ప్రవాహం ఉన్న చోట వేస్తాడు వేసినప్పుడు ఆ వల చాలా కర్రలు పాస్తారు బొంగులు వెదురు బొంగులు పాసి వాటికి వలని ఫిక్స్ చేసి ఆ ప్రవాహ దిశలో వల అలా ఒక వందడుగులో ఎంతో డౌన్ దాకా ఉంటుంది ఈ బొంగులు దాటి అటువైపు ప్రవహిస్తూ అక్కడ అలాగా పెరాబలక్షేపులో ఉంటుంది కనీసీరా ఇప్పుడు చేపలు మెల్లగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈదుకుంటూ ఆ వలలోకి ఉంటాయి వలలో ఉంటాయి చక్కగా ఉల్లాసంగా ఈదుకుంటూ ఇలా చేప ఈ ఉంటే మీరు సరే ఎంత విలాసగా ఈదుకుంటుందో అది వలలో ఉంటుంది it is caught for good i think they write ki raled it is caught kaliya sanghatari telido adha walala allah singa unni soladuthu sensarala allahu they are caught for good they cannot come out of it they cannot sensar gurinchi nannadaga ledu cheppta sensar kaabati abhyasa yogamu మీరు స్థిర మనస్సు ఈశ్వరునిపై స్థిరంగా నిలబడకపోతే మీరేం చేయాలి అభ్యాసయోగాన్ని అనుష్ఠించాలి ఎద్దు దృష్టాంతం నేను చెప్పినట్టుగా ఎప్పుడెప్పుడైతే మనస్సు ఈశ్వరుడి నుంచి దూరంగా పోతుందో అప్పుడప్పుడు ఆ మనస్సుని మళ్లీ ఈశ్వరునిపై నిలబెట్టి మీరు అభ్యాసయోగాన్ని అనుష్ఠించాలి అభ్యాసయోగము వేరు అభ్యాసము వేరు అభ్యాసము అంటే పునఃతత్ర స్థితం యత్నోభ్యాస అతను నేను చూస్తాను తత్ర అంటే ఆ పరమేశ్వరునిపై స్థితం నిలిచియుటపై నిలిచయుందుట అనే విషయం ముందు మీరు యత్నము చేస్తారు ఎఫర్ట్ మీరు పెడతారు దాన్ని అభ్యాస అంటారు సో ఈ అభ్యాసము మీరు సంసారం కొరకు అభ్యాసం చేస్తే అది యోగం కాదు అభ్యాసము యోగము అవ్వాలి అంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి ఒకటి అభ్యాసము సంసారము కొరకు కాదు ఇప్పుడు మీరు ఉదాహరణకి ప్రాణాయామం చేశారనుకోండి సపోజ్ మంచిది ప్రాణాయామం దీని స్వామి వివేకానంద కూడా చాలా ఫామ్ కంక్లూషన్స్ కొన్నాయని చెప్పాడు మీరు ప్రాణాయామం చేశారనుకోండి ఎందుకు చేస్తున్నారు ప్రాణాయామం అంటే ప్రాణాయామం చేస్తే బీపీ పోతుంది బీపీ పోతే ఏమవుతుంది లివ్ లాంగ్ లివ్ లాంగ్ అయితే ఏం చేస్తారు లాంగ్ లైఫ్ ఉంటే ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే మరింత డబ్బు సంపాదించవచ్చు మరిన్ని భోగాలను అనుభవించవచ్చు లాంగ్ లైఫ్ ఉంటే భోగాలు అనుభవించవచ్చు డబ్బు ఉంటే డబ్బు ఉంది లాంగ్ లైఫ్ ఉంటే థాయిలాండ్ వెళ్ళి బీచ్లో కూర్చోవచ్చు పరిహారో ఇలాంటివి ఏమో చేయొచ్చు కాబట్టి భోగాలు అనుభవించవచ్చు కాబట్టి ప్రాణాయామం యొక్క ప్రయోజనమేమి సంసారము ప్రాణాయామం అంటే ఏంటి అభ్యాసమే అభ్యాసమే ప్రాణాయామం ఉంటాయి పేర్సం ఉడిచిపెట్టేది తెలుసులో ఉంచబడింది రెపిటేషన్ రెటిష్కల్ అభ్యాస సో అప్పుడు ఈ ప్రాణాయామము యోగము కాదు ప్రతి 5 స్టార్ హోటల్లోనూ ఒక యోగా యోగా క్యూబికల్లో ఒకటి ఉంటుంది వెస్ట్రన్ కంట్రీస్లో ఇండియాలో కూడా ఫైవ్ స్టార్ హోటల్ ఉందంటే యోగా క్యూబికల్ ఉంటుంది ఆ క్యూబికల్లో ఈ సినిమా స్టార్స్ వీళ్ళందరూ యోగా నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళకెళ్ళి యోగా అంటే స్లిమ్గా ఉండడానికి అందంగా ఉండడానికి నేర్చుకుంటారు త్రికోణాసనం కనుక రెగ్యులర్గా చేస్తే నడక సుందరంగా ఉంటుంది అని రాసుకుంటున్నాం మీకు త్రికోణాసనం దగ్గర నడక సుందరంగా ఉంటుంది ద గైట్ గైట్ అంటే గతి గతి స్పెల్లింగ్ ఏంటి జిఏ టీఐ స్పెల్లింగ్ ఐ ఇటు అటు అటు పెడితే గైట్ అవుతుంది గతి గతి సుందరంగా ఉండాలి అంటే మీరు నడుస్తుంటే విలాసగా ఉండాలి అమ్మాయి అయితే విలాసగా ఉండాలి అబ్బాయి అయితే గంభీరంగా ఉండాలి అది నడక అది ఎలా వస్తుంది అంటే శుద్ధికోణ ఆసనం చేస్తే వస్తుంది కాబట్టి రోజు ఒకసారి తెస్తే అవ్వండి బుద్ధిలో ఒకసారి సాయంకాలం ఒకసారి ప్రతిరోజు చేయాలి ఆ రకంగా మీరు యోగాని ఇప్పుడు అభ్యాసం చేస్తే అది అభ్యాసయోగం అవదదు అభ్యాసమే అవుతుంది మీకు ఫలం కూడా దక్కుతుంది స్వామి వివేకానంద ఎవన్నారో యోగా చేసి యోగము ప్రాణాయామము ఇత్యాదులు అభ్యాసం చేసి మేము లాంగ్ లైఫ్ చాలా కాలం జీవిస్తే అది లక్ష్యము కారాధ అంటే కారాధన అందు దృష్టాలని చెప్పారు బఫెలోస్ ఉంటాయని చెప్పారు ఆయన దృష్టాన్ని బఫెలోస్ ఉంటాయి చూడండి దే దే సెల్డమ్ బికమ్ సిక్ అవి ఎప్పుడు సిక్కవు ఎప్పుడూ ఆరోగ్యంగానే కాబట్టి అలాగే మనం కూడా యోగాని బాగా చేసి సిక్ ఆరోగ్యంగా ఉన్నట్లయితే వాట్ ఈజ్ యుట్ దట్ వ హ్యావ్ గెయిన్ వీ హెవ్ గెయిన్ నథింగ్ వర్త్ సిక్కవము అంటే బెలోస్ లాగే డెలివ్ లాంగ్ లాగే దే డోంట్ బికమ్ సిమిలర్లీ వీడు యోగాభ్యాసం చేసి లాంగ్ లైఫ్ సిక్కవరు దట్ ఈస్ నాట్ ఎ గోల్ ఇట్ ఆల్ అలాంటి సంసార సంబంధమైన లక్ష్యము ఉండరాదు అది ఉండొచ్చు మీకు అంటే అది అభ్యాసం అవుతుంది తప్ప అభ్యాసయోగము కాదు కాబట్టి అభ్యాసయోగానికి లక్ష్యం ఏమిటి మామి ధనంజయ అభ్యాసయోగము అది ఎప్పుడవుతుందంటే ఈశ్వర ప్రాప్తియే లక్ష్యము అన్నప్పుడు అభ్యాస యోగం అవుతుంది అది నెంబర్ వన్ కండిషన్ అభ్యాస యోగం అవడానికి అభ్యాస బికమ్స్ అభ్యాస యోగ బై వన్ కండిషన్ రెండో కండిషన్ చాలా ఇంపార్టెంట్ కండిషను అదేమిటంటే సమత్వం లేకపోతే అది అభ్యాసము యోగం అవదు సమత్వం యోగం చెయ్యతే మీరు ఎంత సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగం చేస్తే అది యోగం సమత్వం ఉండాలి సమత్వం ఉండాలంటే అలాగ ఎలాగంటే నేను మీకు దృష్టాంతం చెప్తాను ఒకసారి నేను ఒక మెడిటేషన్ క్లాస్ చెప్పా గైడెడ్ మెడిటేషన్ కోర్సులో ఎవరెవరు వస్తారు కదా కోర్సుకి అప్పుడు ఒక ఆయన ఆ కోర్సుకి వచ్చారు ఫస్ట్ టైక్ కోర్సు వేదాంత కోర్సు ఫస్ట్ టైక్ వచ్చారు కోర్సు గైడెడ్ మెడిటేషన్తో ప్రారంభమవుతున్న ఉదయం ఆయన హాఫ్ అన్ అవర్ గైడెడ్ మెడిటేషన్ సెషన్ ఆ గైడెడ్ మెడిటేషన్ సెషన్లో వచ్చి కూర్చున్నారు మెడిటేషన్ నడిచింది ఆ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యారు థర్టీ మినిట్స్ అయిన తర్వాత ఆయన లేచారు ఆయనకి ఎంత చక్కటి అనుభూతి కలిగిందంటే మనస్సు కంప్లీట్గా ఏకాగ్రం అయిపోయింది సైలెంట్ అయిపోయింది మనస్సు సైలెంట్ అవుతా సైలెంట్ మైండ్ అది మెడిటేషన్ అండ్ ఆయన మైండ్ పర్ఫెక్ట్ సైలెంట్ అయిపోయింది అండ్ హీ వాజ్ వెరీ థ్రిల్డ్ ఎంత బాగా జరిగింది మెడిటేషన్ అని థ్రిల్ అయ్యారు అయిపోయేది మొన్నడు పొద్దున్న ఆయన గెంతులు వేసుకుంటూ వచ్చారు మెడిటేషన్ సేషన్ వచ్చి కూర్చున్నాడు ఆవేళ మెడిటేషన్ సరిగ్గా నా దగ్గరికి వచ్చాను ఎవండి ఎక్కడ విడ్డూర ఫస్ట్ డే వెరీ ఫస్ట్ టైం నేను మీ ముఖం మీరు చెప్పిన మెడిటేషన్ నాకు అద్భుతంగా పనిచేసింది అంటే ఆ ఎన్ వచ్చి మీ ఏకాగ్రత సమాధానము సిద్ధించింది పనిచేయడం అంటే మెడిటేషన్ పనిచేయడం అంటే ఏకాగ్రత లభించుతా సమాధానము లభించుతా అంటే ఇన్నర్ సైలెన్స్ కలుగుతా So on the second day, it failed. It did not work. What could be the reason? Anadgar. And you can say, you know, it is very easy. Not a problem at all. I can easily understand it. Because the first day, you don't have any expectation. You don't have an open mind. You don't have any expectation. Therefore, it clicked. Second day, you don't have any expectation. నిన్న కలిగిన ఎక్స్రాక్షన్ మళ్ళీ ఈవేళ కలగాలి అంతకంటే ఎక్కువైనా కలగాలి అలాగైనా కలగాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్తో మీరు మెడిటేషన్లో కూర్చున్నారు లెర్ఫోర్ ఇట్ ఈస్ ఫెయిర్ లేర్ ఫోర్ మీ మైండ్లో పెట్టుకున్న ఆ ఫలాకాంక్ష ఆ ఎక్స్పెక్టేషన్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దెయిల్యూర్ ఆఫ్ మెడిటేషన్ మీరు ఏ ఎక్స్పెక్టేషను లేకుండా సమత్వ బుద్ధితో వచ్చారు మొదటి రోజు మెడిటేషన్ సక్సెస్ రెండో రోజు మీరు సమత్వాన్ని మర్చిపోయారు మెడిటేషన్ అద్భుతంగా ఇవాళ వస్తుంది రావాలి వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ తోటి మీరు ఎప్పుడైతే వచ్చారో పోయింది మెడిటేషన్ యొక్క రహస్యం అప్పుడు చెడిపోయింది మీరేం చేస్తారంటే ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు యోగము అంటే సమస్సిద్ధాప్య ఈ రోజు మెడిటేషన్ అనుకూలంగా ఉంటుంది ఇంకో రోజు అనుకూలంగా ఉండదు దానికి అనేక రీజన్స్ ఉంటాయి మీకు మనస్సుల రజోగుణము యొక్క ఉద్రికం ఉద్రేకము అంటే హైలైట్ అవుతుంది అది కొంచెం అధికంగా ఉండడం రజోగుణము కనుక ఉద్రిక్తమైతే మీకు ఆ మన్నాడు మెడిటేషన్ వర్క్ అవుతుంది ఎందుకు ఉద్రిక్తం అవుతుంది ఫర్ వేరియస్ రీజన్స్ ఒక్కొక్క సీజన్లో రజోగుణం ఎక్కువ ఉంటుంది వ్యాసనకాలంలో రజోగుణం ఎక్కువ ఉంటుంది శీతకాలంలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి శీతకాలంలో సాధన బాగా సాగుతుంది ప్రతి సేమ్ కదా ఆల్ అదర్ కండిషన్స్ ఆర్ ఈక్వల్ దిస్ మేక్స్ ఎడి ఫ్రెండ్స్ తర్వాత మీరు అంతకు ముందు రోజు ఎవరితోటో చిన్న వాగ్వాదము లేకపోతే అలాంటిది ఏదైనా పెట్టుకుంటే రజోగుణం అధికంగా ఉండి నిద్ర లేచిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ ఉండి మీకు మెడిటేషన్ సరిగ్గా నడదు తర్వాత ఒక్కొక్కప్పుడు ఫర్ మనం మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా మీ మనస్సులో కొంత ఎజిటేషను ఆందోళన ఉన్నట్లయితే మెడిటేషన్ సరిపోకూడదు దీనికి అప్ అండ్ డౌన్ ఉంటాయి మెడిటేషన్కి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే సమస్సిద్ధాల సిద్ధంచెడిటేషన్ మంచిగా అబ్సాక్షన్ వచ్చినా ఒకప్పుడు కొంచెం మనస్సు చంచలంగా ఉండి ఎజిటేటెడ్గా ఉండి అబ్సాక్షన్ రాకుండా స సమత్వ బుద్ధితో ఓహో అబ్జర్వర్ అబ్జర్వర్ అంటే సమత్వమే ఉంటుంది అబ్జర్వర్కి ఎజెండా ఉండదు ఇలా ఉంటే బాగుండాలి అంటే వాడు అబ్జర్వర్ కాదు ఈనాడే అబ్జర్వర్ జస్ట్ మీ అర్ అబ్జర్వర్ అండ్ ఎప్పుడైతే మీరు ఆ సాక్షి స్టేటస్ని అర్థం చేసుకుని దాని ఏదో నిలిచి ఉండగలుగుతారో అప్పుడు సమత్వము సహజంగా సిద్ధిస్తుంది ఈ రెండు కండిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తే అంటే ఈ ధ్యానం యొక్క అభ్యాసం ఏదైతే కాదో ఈ అభ్యాసానికి ప్రథ లక్ష్యము ఈశ్వర ప్రాప్తి రెండవది సమత్వం రెండు సుంతం చేయాలి చేస్తూ మెడిటేషన్ని అలా చేసుకుంటూ పోవాలి అభ్యాసము అంటే డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే చేయాలి అభ్యాసం దీర్ఘకాల దానికి అభ్యాసానికి డెఫినేషన్ దీర్ఘకాల పతంజలి యోగ సూత్రం నైరంతర్య సత్కారా సేవిత దృఢభూమి అస్థిరా చూసారా దృఢభూమి గట్టిగా నిలబడుతుంది దృఢభూమి మెడిటేషన్ ధ్యానం ఎప్పుడు దీర్ఘకాలము మీరు చేయాలి నిరంతరంగా చేయాలి ఓ రోజు చేసి ఇంకో రోజు మానేయడం కాదు అలా ఉంటుంది సపోజ్ మీరు శనివారం వచ్చిందనుకోండి అదే ఇచ్చాను సినిమా దేఖింగ్ అని ఏ సెకండ్ షోలో వెళ్ళారనుకోండి కొన్నాడు కొద్దిగా మెడిటేషన్ కట్టాల్సిన ఉన్నది ఇంకా నో సెట్ నో మెడిటేషన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఓ మీరు ఒకవేళ ఎదురు కూర్చున్నా అది వర్కౌట్ కాదు రాత్రి మిరపకాయ బజ్జీలో దోశ రోస్ట్ చేసి భోజనం చేసి కొడుతున్నారనుకోండి మొన్న మెడిటేషన్ అవుట్ ఆఫ్ ది విండో మెడిటేషన్ వర్కౌట్ కావాలి రాత్రి తొమ్మిదిన్నరకి డిన్నర్ చేసి పడుతున్నారనుకోండి నో మెడిటేషన్ యూ విల్ నాట్ గెట్ మెడిటేషన్ మెడిటేషన్ అంటే వేళ పొలం అనుకుంటున్నారా ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అనుకుంటున్నారా ఏమి అదేమి మన సొంత సోమయం కాదు యూ హ్యాట్ లైఫ్ స్టైల్ చేంజ్ లేకుండా మీకు మెడిటేషన్ వర్క్ మీరు రోజుకి వంద టెలిఫోన్ కాల్స్ మాట్లాడతారనుకోండి యూఆర్ అన్ఫిట్ ఫర్ మెడిటేషన్ వర్కౌట్ అవ్వడం మాట్లాడడం అప్పుడు యూఆర్ అన్ఫిట్ మీరు కూర్చోలేరు కూర్చోలేరు ఐదు నిమిషాలు కూర్చోండి కూర్చొని కలవకుండా కూర్చో రైట్ కాబట్టి ఆ జీవన శైలిని చాలా కాన్షస్గా దాన్ని సింప్లిఫై చేయాల్సి ఇంట్లో చేయాల్సింది కఠినమే ఉండదు అభ్యాసం ఇవ్వడము కఠినము కాదు సంసార జీవితమే కఠినం గురికా ఐదు వేసిన నిమిషాలకోసారి లభిస్తున్నాం ఇలా మాట అది కఠినమా లేకపోతే విశ్రాంతిగా ఉండడము కఠినమా ఏది కఠినము సంసారమే బరువు అది బండరాయి బండరాయిని అలవాటు పడిన వాడికి నెత్తి మీద రాయి లేకపోతే ఏదో లోటుగా అనిపిస్తుంది ఇట్ లైక్ దాట్ కాబట్టి అభ్యాసయోగము జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి ఈ ఈ అభ్యా అభ్యాసములో మీరు హఠయోగాభ్యాసము కాది ఇది వేదాంత మెడిటేషన్ వేదాంత సమాధిని అభ్యాసము చేయక అభ్య అబ్జర్వర్ ఓ జన్మాస్తం ఆయన రోజు సాయంకాలం చంద్రాలయ దక్ష పూర్తి చేసుకుని ఏడు ఏడున్నరకి సమీపంలో ఉండే నది దగ్గరికి వెళ్ళింది ఆ నది ఎలా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ వెళ్ళి కొద్దిసేపు ఆ నదికి ఇలాగా కూర్చుని వచ్చింది ఎనిమిదింటికి వెళ్ళి తొమ్మిది ఇంటికి వచ్చింది లెటెస్ట్ లైక్ దాట్ ఈ వెళ్ళి దారిలో ఓ మహల్లో ఉంటుంది ప్యాలెస్ ఆ ప్యాలెస్కు ఒక పెద్ద గేట్ ఉంటుంది ఆ గేట్ దగ్గర గోర్ఖా ఉంటుంది ఉంటాడు వాచ్మన్ మనకు వాచ్మెన్ ఉంటారు కదా ఈ వాచ్మెన్ రోజు చూసేవాడు ఈ మహాత్ములు ఇలా వెళ్ళినాం మళ్ళీ గంట తర్వాత రావడం ఆయన ఒకసారి ఉండబట్లేక అడిగాడు రాత్రి తొమ్మిది గంటలకు ఎవళ్ళు లేదు ఖాళీగా ఉంటుంది విశ్రాంతిగా ఉంటుంది డెట్ ఫోన్కి అయా నమస్కారం ఆ నమస్కారం లేరు రోజు వీటికి వెళ్తూ ఉంటారా ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి అంటే ఆయన అడిగాడు నువ్వేం చేస్తావాళ్ళండి అంటే నేను వాచ్మెన్ అండి ఆ వాచ్మెన్ అంటే ఏం చేస్తాను ఆయన ఫస్ట్ టైంలో డౌట్ వచ్చింది కరెక్టే వాచ్మెన్ అంటే ఏం చేస్తుంది అండ్ నేను గేట్ దగ్గర కూర్చొని వాచ్ చేయటమే నా డ్యూటీ అంటాను వాచ్ అంటే ఈయన జన్మాస్తం దృష్టి నేను కూడా అదే డ్యూటీ చేస్తున్నాను ఐ వాల్సో ఐ వాచ్మెన్ నేను వెళ్తాను నదీ తీరానికి వెళ్తాను ఐ వాచ్ ఐ వాచ్ అంటే మరి మీరు వా వాచ్ చేస్తే మీకేమవుతుంది అంటే ఆ రివర్ నాకు జీవిత రహస్యాన్ని దూషిస్తుంది ఇది టీచర్స్ వాచ్ చేస్తే టీచర్స్ వాచ్ చేయకపోతే టీచ్ చేయాలి వాచ్ చేస్తే టీచర్స్ మీరు వాచ్ చేయటం చేయాలి మీరు రివర్ని పడబెట్టేసో లేకపోతే బ్రిడ్జ్ మీదనో కారు మీద దాటేసి వెళ్ళిపోయారనుకోండి టీచర్స్ నథింగ్ మీరు వెళ్ళే దాంట్లో మునకలు వేసేసి దండాలు పెట్టేసి వచ్చేసారనుకోండి జనాల్సో ఇట్ డజన్ టీచ్ ఎనీథింగ్ mere religious are religious many is the world other is the religious practice which is okay i am not saying anything against it but you have you have to come out of that mode to learn from the river allah watch just watch the river it so flow ekadam thalla watch just listen to those sounds ab average partha ke a dalagala sound pramanga మీకు ఆ సౌండ్లో ఒక ఓంకారం యొక్క ప్రతిరూపం భాషిస్తుంది సో మెనీ థింగ్స్ విల్ హ్యాపీన్ అబ్సర్వర్ ఎలా అయితే రివర్ని మీరు అబ్జర్వ్ చేస్తారో సేమ్ వే రివర్ని మీరేం చెయ్యరు యూ జస్ట్ అబ్జర్వ్ ఒకప్పుడు దాంట్లో పుంగులు కొట్టుకొస్తాయి యూ అబ్జర్వ్ ఒకప్పుడు చెత్త ఎవడో ప్లాస్టిక్ పైట్ అవన్నీ పడేస్తాడు అవి వస్తాయి డోంట్ డూ ఎనిథింగ్ అబౌట్ ఇట్ యూ జస్ట్ అబ్జర్వ్ అలాగే సేమ్ వే యూ వాచ్డ్ మై అండ్ Just watch Mind is like జస్ట్ వాచ్ మైండ్ ఈజ్ లైక్ ఎ రివర్ ఫ్లో అవుతో వాచ్ ఇట్ దిస్ ఇది వేదాంత సమాధి అటువంటి అభ్యాస యోగము అటువంటి సమాధిని మీరు అభ్యసిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ అభ్యాస యోగము మైండ్ని ప్యూరిఫై చేసుకుంది స్వామీజీకి సెల్ ఫోన్ అంటే వ్యతిరేకం ఏదో ఉంది అని మీరు అనుకోండి ఐ నాట్ cell phone. I am నగ్నెస్ The condition that the cell phone creates in the mind, even the imaginative cell phone, electromagnetic reaction, brain, effect of the cancer of the media, the more important ashtona. I am not talking about all that. I am going to corroborate, I am even ready to do it. I am not sure about it. I am not touching the topic. What I am saying, okay, మీరు అస్తమాలు మాట్లాడుతూ ఉన్నట్లయితే సెల్ ఫోన్ అవ్వచ్చు లేకపోతే పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నట్లయితే ఈ మాట్లాడటం ద్వారా సంసార వాసనలు మనస్సులో దృఢంగా నిలబడి మనస్సు కలుషితం అయిపోతూ ఉంటుంది ఎడ్యుకేట్ అయిపోతూ ఉంటుంది దేనికి పనికిరదు ఇట్ ఈజ్ అన్ఫిట్ ఫర్ ఎనీథింగ్ ద ప్రేక్ ఆఫ్ థింగ్ అభ్యాస యోగా అనేది ఆ మనస్సుకి అది కడదు దానికి సచి అవదని వర్క్ అలా కాకుండా వీరు మౌనాన్ని కనుక అభ్యాసం చేస్తే ఏకాంతము మౌనము టూ వివిక్త దేశ ఏకాంతంలో ఉండడం అరతి జల ఎప్పుడు అలా జనం వీటితోటో వాటితోటో యోహాన్ని అలా కలుపుతూ ఉండడం వాడితో మాట్లాడుతూ ఉండడం వాడు ఫోన్ చేపితేరా ఇంతకాలం ఫోన్ చేయలేదు అని వాడిని ఇబ్బంది పెట్టడం ఎప్పుడు అలా మాట్లాడుతూ ఉండడం అన్నది అది ఆ సాధకులకి తగదు అది యోగ్యమైన పద్ధతి కాదు మనస్సు కలుషితమైపోతుంది అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన నేను పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పుకుంటూ వస్తున్నాను మీరు అంది అదర్ హ్యాండ్ అభ్యాస యోగాన్ని నేను చెప్పిన విధంగా మీరు కనుక అభ్యాసం చేసినట్లే ఇంతవరకు మనం నేను చెప్పిన విధంగా అంటే నా అభిప్రాయం ఇంతవరకు మనం చర్చించుకున్న విధంగా మీరు కనుక అభ్యాసం చేసినట్లయితే మనస్సులో శుద్ధి నిర్మాణం అవుతుంది మనస్సు శుద్ధమవుతుంది అంటే మనస్సు శుద్ధమవుతుంది అంటే మనస్సులో ఉండే తమో బలము అంటే మనస్సులో ఉండేటువంటి నీరసత్వము రసము లేకుండా ప్రీతి లేకుండా ప్రేమ లేకుండా సోమరిధనము డల్నెస్ ఇవన్నీ పోతాయి గ్రూస్నెస్ అవన్నీ పోతాయి సూక్ష్మంగా తయారవుతుంది మనస్సు తర్వాత మనస్సు అది ప్యూరిఫికేషన్లో ఒక లెవెల్ అదే కాకుండా మనస్సులో ఉండేటువంటి చాంచల్యము ఎడ్యుకేషన్ తర్వాత వాసనలు కామనలు క్రోధము ఫ్రస్ట్రేషను ఇవన్నీ కూడా క్రమంగా తగ్గుతాయి తేట పడుతుంది మనస్సు సత్వగుణ ప్రధానంగా తయారవుతుంది మనస్సు తేట మనిషికి ఒక పీస్ ఒక శాంతి అనుభవానికి వస్తుంది జనులు శాంతి అంటే ఏమిటో ఎందుకంటే ది హ్యావ్ సో మెనీ issues విత్ ది గోల్డ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అరడవే ముందు ఉన్నారనుకోండి ప్రతి వాటితోటి ఓ ఇష్యూ ఉంటుంది అప్పుడు నువ్వు నాకు చెప్పిన మాటలు ఉన్నావు కాదు అంటే ఏదో ఇష్యూ ఉంటుంది ప్రపంచంతో ఇష్యూ ఉంటుంది ప్రార్టీ ఈ పార్టీ నాకు పడదు ఆ పార్టీ నాకు ఇష్టమో అంటే పార్టీలతో ఇష్యూ ఉంటుంది గ్రూప్స్తో ఇష్యూ ఉంటుంది కులము ప్రాంతము వర్గము ఏవో ఇష్యూ ఉంటాయి ఇష్యూస్ దేవుడితో ఇష్యూ ఉంటుంది ఏమిటి దేవుడితో ఇష్యూ ఏమిటి ఎందుకు దేవుడు ఇలా ఎందుకు చేయాలి అంటే దేవుడితో ఇష్టం అక్కడ బస్సులో పోదో అయ్యి బస్సులు ఆడి దిద్దుకునే పది మంది పోయారు అంటే దేవుడు అలా దేవుడు చేశాడా వీళ్ళు తాగి బస్సులు నడిపితే వీళ్ళు చేశారా దేవుడు చేశాడా దేవుడు అలా ఎందుకు చేయాలి ఏదో పిచ్చి దేవుడు నుండి చూసావా దేవుడు చేసుకుంటాడు ఊరికే నువ్వే చేసుకుని దేవుడు అలాగే దేవుడితోటి సెటిల్మెంట్ ఉండదు తర్వాత నా జీవితంలో లేదంత పుణ్యం చేశారు కదా దేవుడు నాకు అన్యాయం ఎందుకు చేయాలి సో ఈ విధంగా దేర్ ఈస్ ట్రస్ట్రేషన్ అండ్ దేర్ ఈజ్ కంప్లైంట్ అండ్ దేర్ ఈజ్ అన్సెటిల్డ్ అకౌంట్స్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ క్రియేషన్ అదే మనస్సు యొక్క ఎడ్యుకేషన్ ఆ రూపంగా ఉంటుంది అదంతా పోతుంది పీస్ అటువంటి మనస్సుకి శాంతి అంటూ ఏమున్నాం ఎప్పుడూ ఏదో ముందులాంటే తప్ప శాంతి అనేది కాన్ఫ్లిక్టెడ్ అయిపోయి ఉంటారు పీపుల్ ఆర్ వెరీ కాన్ఫ్లిక్టెడ్ పీపుల్ వెరీ కాన్ఫ్లిక్టెడ్ తర్వాత ఇమోషనల్లీ డిపెండెంట్ సైకలాజికల్లీ డిపెండెంట్ అలా జీల్ చేసుకో ఉంటారు సంసారం సంసారం ఇక్కడే ఉంటున్నాయి సో ఆ స్థితి నుండి ఆ స్థితిలో ఉండగా మనస్సుకు శాంతి అనేది ఏమీ ఉండదు సైలెన్స్ ఉండదు ఆ ఇన్సైట్ అంతర్దృష్టి అవేమి ఉండవు ఆ సంసారంలో పడి కొట్టుకుపోతూ ఉండడమే ఉంటుంది అలా కాకుండా ఎప్పుడైతే ఆ రజోగుణము కూడా తగ్గి తమోగుణము రజోగుణము అంటే ఆ ఇంప్యూరిటీస్ తగ్గి సత్వగుణంలో వీడు అప్పుడు మనస్సులో ఒక శాంతి ఒక సైలెన్స్ నిశ్శబ్దం శాంతి ఇవి నిర్మాణం అవుతాయి అటువంటి శుద్ధమైన మనస్సులో ఒక ఆకాంక్ష బయలుదేరుతుంది ఏమిటి ఆకాంక్ష మనము ఈశ్వరుణ్ణి పొందవలేము మామి ధనం చేయాలి అభ్యాసయోగం యొక్క ప్రభావం చేత ఈశ్వరుణ్ణి పొందాలి అనేటువంటి ఒక ఇచ్చ వీడికి ఉదయిస్తుంది తిరక్తి కలుగుతుంది సంసారం సత్వగుణ ప్రధానమైన మనస్సులో ఆయన ఉంది లేదు It has no value. And one can go to the same. One can go to the same time in samsara. It is not disenchantment. No, I am not interested. And so, one can go to the same time. But if you are in this life, you can't do this. You can't do this. You can't do this. You can't do this. You can't do this. సో అటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది సంసారుల ఆకాంక్షలు చాలా విద్రూహంగా ఉంటాయి అవి ఆ ఆకాంక్షలు వింటే నవ్వుస్ ఏ ద్రవిడి ఆకాంక్షలు ఏంటి కస్తుంది ఇలాంటి ఆకాంక్షలు అనిపిస్తుంది శంకరులు అంటారు కాంత కస్తే పుత్ర సంసార వజం అతీవ విచిత్ర సంసారల ఉంటాయి నాకు నాకు రిటైర్ అయిపోయాను కాబట్టి ఓ మెసిడియస్ బీన్స్ ఉంటే బాగుంది అనిపిస్తుంది వాట్ విల్ యూ డూ ఓ ప్యాలెస్ ఉంటే బాగున్నాడు లేకపోతే ఓ ఫ్లాట్ ఉంటే బాగున్నాం ఆల్రెడీ ఓ ఫ్లాట్ ఇంపోర్ట్ ఉంటే బాగున్నాను నాకు ఇంతమద్ద బంగారపు ముందు ఉంటే బాగుంది లేకపోతే నాకు ఆసక్తి ఉంటే బాగున్నాను అది ఏం చేసుకుంటాడు మనిషి వీటన్నిటిని ఇలాంటి ఆకాంక్షలు ఉంటాయి నాకు మున్మలములు పుడితే బాగుందో వాటి నుంచి గురించి మునుమల వలు అది సృష్టి ప్రవాహంలో వైద్యాలి ఇంట్రెస్టింగ్ ఉండే వైర్లు వదిలిపోతు ఇప్పటికే అనేక బంధాలు ఉన్నాయి సరిపడదాయి ఇంకో కొత్త బంధం అది